ం శ్రీగరుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కలం జ్ఞానమూర్తిం ద్వంద గగనసదృశం అవ్వదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భో ిగుర సద్గురు నమో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో షిభ్యో మహాభ్యో నమోరుభ్యవక్లవరహిత ప్రజాఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసరం వ్యాసశ అస్మాచార్యపర్య వందేరు పద స్వగునిజగురు పరమగురు పరష్ిగొరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురువ్యో నమో కట్ట नि लेक ने कटीन समयम कनपड़ बहुगा मिट्टीपड़ तुदक कन पड़द्देशमल विचार तन कोता చెనోరా పుట్టు గిట్టుటలానే నటేట నిలుచుండి బట బయలు కొడగటిన కనుగొడమల విచారా తనకు తానేంచేనవరా కట్టెందు నిప్పు లేకనే కట్టి అనొక సమయమందు కనుపడి బహుగా మిట్టిబడి కొడకు కనుపడ దిట్టిదేశుమి ఎరుక పుట్టు అమల విచార తనకు తానే అరుదెంచెను అవురా పుట్టుబిట్టుటలనే నట్టేట నిలుచుండి బట్ట బయలు కొడగట్టిన కనుప కనుపడదమల విచార తనకు తానే అరుదించనవ్వా ఇది పదవిభజన ఇందులో రెండు ముఖ్యమైనటువంటి శబ్దాలు కనబడుతున్నాయి రెండు ఉపమానాలు కనబడుతున్నాయి అమల విచార ఈ విచారణ చేయడానికి అధికారి ఎవరు అంటే అమల విచారంటే మల విక్షేప ఆవరణ దోషములలో ఆవరణ దోషాన్ని పోగొట్టుకోదలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల దోషాలను పోగొట్టుకున్న వాళ్ళై ఉన్నవాళ్ళైతే అధికారులు అవుతారు అందుకని అమల విచార అన్న అంటే మాయి అమలము మాయి కమలము అని మల మల దోషంలో కూడా త్రిగుణాత్మకమైనటువంటి భేదములు ఉన్నప్పటికీ అలాగే విక్షేప దోషం ప్రత్యేకంగా రజోగుణ ధర్మంతో కూడుకొని ఉన్నదై జీవభావానికి ఆట పట్టయి ఉన్నటువంటి విక్షేప ధర్మం కూడా తనకు లేనిదని ఎవరైతే దూరీకరించుకోగలుగుతారో దూరీకరించుకోవడం చాలా ముఖ్యమైనవి అంటే వాటంతటవే పోతాయిలే అని ఉపేక్ష ఎప్పటికీ పోవు ఎందుకంటే అనేక జన్మార్జితంగా మనం సంపాదించుకున్నవి మనమే గుర్తెరిగి ఎవరికి వాళ్ళు సాధకులైనటువంటి వాళ్ళు తమ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలలో ఏ రకమైనటువంటి మల విక్షేప దోషాలు ఉన్నాయో తెలిసి వాటిని దూరీకరించుకోగలిగితేనే వాటి ఎందున్న సంగత్వాన్ని పోగొట్టుకోగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి నిన్న చెప్పుకున్నాం సంగము అసంగము నిస్సంగము ఇవాడ మళ్ళ అమలము అనేటటువంటి లక్షణాన్ని ఇందులో వేశారు మలము అమలము విమలము ఇది ఒక నడక సంగము ఎలాగో అలాగే మలము అమలము విమలం నిర్మలం అందుకని అచల పరిపూర్ణరాజయోగంలో ఈశాన్యో నిర్మలో భుంది పూర్ణమే నిరాలంబం ఆగ్నేయంచ నిర్గుణం తక్షిణే నిత్యశుద్ధ నైఋత నిరుపద్రవం పశ్చిమ నిష్కళంచైవ్యే నిరంజనం ఉత్తర నిరాకాశో నిర్మలో భూర్ధ్వ నిరాకారధశ్చ నిర్వికారంతర్బర్వ్ర అచలో సనాతన ఈ పది లక్షణాలు అచల పరిపూర్ణాన్ని బయలుని నిర్ణయించేటటువంటి లక్షణాలు ఇవి స్వానుభవంలో తెలిసిన వాళ్ళే ఉండాలి వాటి క్రమం తెలిసిన వాళ్ళే ఉండాలి అంటే జీవభావము ఆత్మభావము బ్రహ్మభావము పరబ్రహ్మ నిర్ణయము లేనెరుక బయలు బట బయలు ఇలా ఏ స్థాయిలో అయినా సరే ఏ స్థితిలో అయినా సరే దానిని తెలిసి విడిచిన వాడై ఉండాలి తెలిసి నిరసించిన వాడై ఉండాలి అందుకని ఈ భజి లక్షణాలకి కూడా చాలా విశేషమైనటువంటి ప్రయోజనం ఉంది విశేషమైనటువంటి ప్రభావం కూడా క్రమం కూడా అలాగే ఉంటుంది నిరాళంబ స్థితి నుంచి నిరాకారత నిర్వికారత ఈ భజి లక్షణాలు కూడా సాధకులందరూ కూడా ముఖ్యంగా జన్మరాహిత్యాన్ని పొందాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ పది లక్షణాలని నిత్య జీవితంలో ఆచరణాత్మకంగా కలిగి ఉండాలి ఆ క్రమం ఎరిగి ఉండాలన్నమాట ఎందుకని నిర్మలం అందరూ అంటారంటే సాధారణంగా చాలామంది పేర్లు కూడా నిర్మల అని ఉంటుంది కానీ నిజానికి ఆ నిర్మలము అని చెప్పాలి అంటే మొట్టమొదట మలము తదుపరి అమలము తదుపరి విమలము తదుపరి నిర్మలము ఇది अंतकरण शुद्धि जगेट सूक्ष्मशरी शुद्धि दी आत्मशुद्धि अकेम ने आत्मशुद्धि लेनी आचारे भाणशुद्धि लेनीक चितशु ले शिवपूज लेराम विनदेम अना అంటే ఆచారాన్ని బోధించాలి అంటే ఆచార్యుడై ఉండాలి ఆయనకేముండాలి ఆత్మశుద్ధి ఉండాలి ఆత్మ ఆత్మనిష్ఠుడై ఉండాలి ఇది ఆచారము ఇది పాటిస్తే నువ్వు వృద్ధి చెందుతావు ను నీకు కళ్యాణం జరుగు నీకు కళ్యాణకారకమైనటువంటి జీవనం లభిస్తుంది నీకు శుభం కలుగుతుంది అని చెప్పాలి అంటే తప్పక అతను ఆత్మనిష్ఠుడై ఉండాలి అంతేగాని పొట్టకూటి విద్యలు చదువుకున్నటువంటి पट्टोटि शास्त्र चुनाव वाले वाट वि अभी हालट हिट्स आल टाइम हिट्स कात्कालिक्डी उपशा की उपशमान चपेट कारमिक्ड मार्मिकवती धार्मिक वाट पालू तत्काल अंत अभी शाश्वत मैं ज्ञाना मुक्त स्थिति ने इवेवन अंदव आचार एवरना सर चपाली तक अतु आत्मनिष्ठु तुर्यनिष्ठुई उड़ा अभी आत्मशुद्धि लेनी आचार अदी भांदशुनीकमे वाचार्थ चूस्ते गिने सर कड़कों अं उदे आन वृधा अट्ठे कनबड़ता కానీ భాండం అంటే గిన్నెనే కాదు దేహమని కూడా ఏ దేహమైనా సరే అందు నిర్వహించబడుతున్నటువంటి పాకము అంటే సుఖదుఖాలతో కూడినటువంటి కర్మఫలమంతా పాకమే అందుకే కర్మ పరిపాకము అంటూ కర్మ విపరిపాకం అని కూడా అంటూ కాబట్టి పాకము అంటే కర్మఫలం భాండము అంటే దేహము భాండ శుద్ధి లేని పాకం అంటే ఈ రెండు పరస్పరాధారితంగా ఉన్నాయన్నమాట ఈ శుద్ధి దాని మీద పనిచేస్తుంది ఎవరైతే నిష్కామ కర్మతో శుద్ధి కొరకు ఈ భాండాన్ని వాడతారో వాళ్ళు మాత్రమే శివ పూజకు అర్హులవుతున్నారు ఎందుకయ్యా అంటే మూడవ వాక్యంలో చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా అన్నాడు అంటే అర్థం ఏమిటా శివుణ్ణి పూజించాలి అంటే నారుద్రో రుద్రమర్చసే అనే అధికారిత్వాన్ని శ్రీరుద్రం చెప్తోంది అదేమిటయ్యా అంటే నీవు రుద్రస్థితి ఎందు నిలకడ చెంది రుద్రుడిని అర్చించాలి ఆ స్థితి ఎందు నిలకడ చెందాలి అంటే రుద్రస్థితి అంటే అర్థం ఏమిటంటే గాఢ నిద్రకు సాక్షి ఎవరో అతడే రుద్రుడు స్వప్నానికి సాక్షి ఎవడో అతడే విష్ణువు లేదు బ్రహ్మ లేదు ఆ త్రిమూర్తులని ఇట్లా స్థితి భేదంగా చెప్పుకుంటున్నాం అన్నమాట వాస్తవానికి వాళ్ళకి ఆకారాలు ఎక్కడ ఉన్నాయి దైవతము కదా అది ఆది దైవతం కాబట్టి నిజానికి దేవతలకి ఎవరికి ఆకారాలు లేవు రథాలు లేవు గుర్రాలు లేవు సంసారాలు లేవు అవి ఏమి లేవు అవన్నీ మనకు అర్థం కావడం కోసం సంజ్ఞారూపకంగా మార్మికంగా బోధించబడ్డాయి ఆ దృష్టితో అయినా తెలుసుకోగలుగుతాము అని చెప్పడం అనమాట అంటే మొత్తాత మునిమనవాడికి ఏదైనా పాఠం చెప్పాలనుకుంటే ఎట్లా అయితే మార్మికమైన పద్ధతిలో సంజ్ఞా రూపకంగా బోధిస్తామో ఆ రీతిగా చెప్పారు ఆయన కాబట్టి ఈ మూడు లోకములు అన్న మూడవస్థలన్నా ఈ రెండు మూడు ఒకటే ఆ మూడవస్థలలో ఉన్న మూడు ప్రపంచాలు మూడు నేనులు మూడు సాక్షులు విశ్వతైదస ప్రాంగ సాంఖ్య విచారణలు ఏవైతే చెప్పబడుతున్నాయో వాటికే పౌరాణికంగా పర్యాయ పదాలుగా ఇంద్రియాధిష్ఠాన దేవతలకి ఆయా రూపాలను ఆయా లోకాలను ఆయా వ్యవహారాలను ఆయా లక్షణాలను బోధించే నిమిత్తమై కల్పించబడ్డాయి అనమాట అందుకని చాలామంది ఏమంటారు పుక్కిట పురాణాలని పుక్కిట పురాణం అంటే ఆయన ఆ స్థితి ఎందుం చెప్పింది అని అర్థం అంటే ఎక్కడి నుంచో చదివి చూసి రాసి ఇప్పటిలాగా పుస్తకాలు బట్టి కొట్టి చెప్పినవి కావే ఆయన ఆ స్థితిలో ఉండి చెప్పాడు ఆధా ఎవరికైతే ఆధారంగా పనికొస్తాయో వాళ్ళకి పనికొంచి వాళ్లలో ఈ రకమైన శుద్ధత ఏర్పడుతుంది చిత్తశుద్ధి భాండశుద్ధి ఆత్మశుద్ధి ఇవి కలిగినప్పుడు నీలో ఉన్నటువంటి మలదోషం పోతుంది మలదోషం పోవాలి అంటే తప్పక మానవుడు చిత్తశుద్ధిని భాండశుద్ధిని ఆత్మశుద్ధిని పొందితేరాలి వీటికే అమలము విమలము నిర్మలము అని ఆ భాండ శుద్ధికి అమల విచార అంటున్నాడు అట్లాగే ఆ చిత్తశుద్ధికి విమలము అని పేరు ఆ ఆత్మశుద్ధికి నిర్మలము అని పేరు కాబట్టి ఈ కంధార్థాన్ని విచారణ చేయాలి అంటే తప్పక అధికారి ఎవరై ఉండాలి అంటే మల విక్షేప దోషాలను పోగొట్టుకుని ఆవరణను నిరావరణం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారులు సరే వాళ్ళకి ఏమని చెప్తున్నారు తన కూ తానే అరుదించను ఔరా ఈ ఔరా శబ్దం నిజానికి చాలా విశేషమైనటువంటి ఆశ్చర్యార్థకం ఆహా ఓహో ఈహి హుహు ఇలాంటి శబ్దాలు వేదంలో ఉన్నాయి తమగానంలో కూడా వినపడుతూ ఉంటాయి అలాగే ఔరా అన్న శబ్దం చాలా ఆశ్చర్యార్థకం ఔరా ఎంతటిది ఇరుక ఎంతటిది మాయా అని విశేషమైనటువంటి సమాధినిష్ట యందు సహజ సమాధినిష్ఠులైన వాళ్లను కూడా అబ్బురపరచగలిగేటటువంటి ఆశ్చర్యపరచగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి దానికి మూలా ప్రకృతి అఖండ ఎరుక అని పేరు అందుకని ఔరా అన్న శబ్దాన్ని వేశారు దానికి ఉన్నటువంటి దివ్యత్వాన్ని దానికి ఉన్నటువంటి మంచి లక్షణాలను సల్లక్షణాలను పోగొట్టిన ఈ మధ్యకాలంలో సినిమాలలో వాటిని తామసికమైన రాక్షస పద్ధతిలో ఈ ఔరా శబ్దాన్ని వినియోగించిన సందర్భాలు నేటి కాలంలో చూస్తున్నాం నిజానికి ఈ ఔరా అన్న శబ్దం చాలా విశేషమైనటువంటి మనం అందరం ఔరసపుత్రుల ఔరా అంటే ఆ ఔరా అన్న శబ్దం నుంచే ఆరా అన్నది కూడా వచ్చింది ఈ ఔరసపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రహ్మమానస పుత్రులు ఈ ఔరసము అంటే అర్థం ఏంటంటే ఆ బ్రహ్మానందం ఆ బ్రహ్మజ్ఞానం మనకు ఔరసం అని పేరు కాబట్టి అంత విశేషమైనటువంటి ఔ శబ్దము ఔరా అన్న ప్రయోగం చేశారు ఇక్కడ నిజానికి తనకు తానే అరిదించని ఔరా ఔరా అన్నది యాక్చువల్గా సంస్కృత శబ్దం తేట తెలుగు శబ్దాల్లో కలిపేశారు ఔరాలను ఆశ్చర్యార్థకంగా కలిపేశారు ఇది సూచన అనమాట ఇప్పుడు తెలుసుకోవాలి పెద్దల సూచనలన్నీ ఎట్లా ఉంటాయి అంటే మార్మికంగా ఉంటాయి అనమాట ప్రాణప్రదమైనటువంటి పదాలలో మార్మికంగా ఉంటాయి వాటిని గుర్తుపట్టగలిగేటటువంటి శక్తి ఉండాలన్నమాట పూర్వకాలంలో మనం చాలా కథలు వింటూ ఉంటాం దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే మూడు ఉపమానాలు చెప్తారన్నమాట పూలయందు పువ్వులయందు సుగంధమువలే కట్టెలయందు నిప్పువలే తిలలందు తైలమువలే పాలయందు వెన్నవలే దీపమునందని వెలుగువలే ఈ ఐదు ఉపమానాలు చెప్తాను అన్నమాట మళ్ళా చెప్తే పువ్వుల ఎందు సుగంధమువలే కట్టెలయందు నిప్పువలే నువ్వుల ఎందు తైలమువలే పాలయందు వెన్నవలే దీపము ఎందలి వెలుగువలే భగవంతుడు ఉన్నాడు ఈశ్వరుడున్నాడు ఎప్పుడెప్పుడైతే నీవు ఈ లక్షణాలను తెలుసుకుంటావో అప్పుడెప్పుడు ఆయా లక్షణాలు ఈశ్వర లక్షణాలని తెలుసుకోరణాగతి గురించి ఒక ప్రైవేట్ సాంగ్లో పాడేటప్పుడు గంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు ఘంటసాల గారు పాడారు రాత్రిపూట ఆ మొగ్గలన్నీ కూడా తెల్లారేటప్పటికి విచ్చుకుంటాయట అన్ని వృక్షాలకి రాత్రిపూట మొగ్గలే సూర్యోదయ కాలానికల్లా అవన్నీ విచ్చుకుంటాయి అలాగే ఆయా పువ్వులలో ప్రతి చెట్టుకి ఒక రకమైన పువ్వు ఆ పువ్వుకి సంబంధించిన సుగంధం ఏది ఒక పువ్వు మరొక పువ్వుతో పోలినటువంటి సుగంధాన్ని కలిగి ఉండదు ఈ సుగంధాన్ని రాత్రి అంతా మేలుకొని ఈశ్వరుడు వాటి నింపి మనకు అందరికీ తెల్లవారేటప్పటికి అందిస్తే అలసిపోయాడట అలా అలసిపోయిన ఈశ్వరా కొలదిసేపు నా హృదయం అందు విశ్రమించుము అని మనం రోజు ప్రాతకాల పూజలో ఆయనని ప్రార్థిస్తున్నామట ఎంత గొప్ప విశేషమైన ఔన్నత్యమైన భావన మనందరి ఆనందం కోసం జీవులు అందరి ఆనందం కొరకు ఈశ్వరుడు రాత్రి శ్రమించి ఈ ప్రకృతి ఎందు సుగంధాలను నింపి తెల్లవారేసరికి మనకు అందిస్తున్నాడు ఎంతో శ్రమ చేస్తున్నాడు దీనికి కర్త ఎవరు విజ్ఞాన శాస్త్రవేత్తలంతా ప్రకృతి నేచర్ అంటుంటారు అని ఈశ్వరుడు అంట ఏ భావమైనా ఏ భాష కృతజ్ఞతా భావన కలిగి ఉండాలి అది చాలా ముఖ్యం సర్వస్వ శరణాగతి కలిగి ఉండాలి అది రెండవ లక్షణం అలాగే ఈ కందార్థంలో ఈ ఐదు ఉపమానాలలోనూ సూచనప్రాయంగా కట్టె ఎందునిప్పులేకనే కట్టె నిజంగా నిప్పుందా అంటే కనబట్టలేదు కానీ యజ్ఞార్థమై రావి జువ్వి కట్టెలని ఒకదానికొకటి రాపాడిస్తే నిబ్బు పుట్టింది అలాగే అడవిలో కూడా అంటే కారుచిచ్చు అలాగే పుడుతుంది ఎండిపోయిన కొమ్మలు రాసుకొని ఏ చెట్టు అయినా సరే ప్రత్యేకంగా మనం కావాలన్నప్పుడు రావి జువీ తెస్తూ అలా కాదు కారు ఏ చెట్ల మధ్య అయినా పుట్టేస్తుంది పుట్టి ఫారెస్ట్ కాలిఫోర్నియాలో గడ్డి భూములో కూడా బాగా వస్తాం అట్లా ఆ కార్ చిచ్చు మరి అంతకుముందు లేదు కదా ఇప్పుడు ఎలా వచ్చింది ఎలా వ్యక్తమైంది అంతకుముందు కనబడ్డం లేదు కదా అలాగే చూడబోదామా ఎరుక ఎక్కడా కనబడ్డలేదు అని లేదామా అంతటా ఉన్నట్టు కనవద్దు ఆ కట్టెలో నిప్పు ఎక్కడ ఉందో చూపెట్టమంటే చూపెట్టలేము కానీ ఆ నిప్పు వ్యక్తమైనప్పుడు ఆధారభూతమైనటువంటి కట్టెనే దహించి ఆ కార్యంలో కారణమే దగ్ధమైపోతుంది కాబట్టి అఖండ ఎరుక అనేటటువంటి కట్టెలో నిప్పు ఆ కారణాన్ని దహించి లేకనే కట్టి అనొక సమయమందుకనుపడి బహుగా మిట్టిపడి తుదపు కనుపడదు ఆ కట్టెలో కాలే లక్షణం ఉన్నంతసేపు నిప్పు కనబడదు కాలి కాలి కాలి కాలి కాలి కాలి భూడి దగ్గిపోయి అయిపోగానే ఆ దాంతోపాటే ఆ నుప్పు కూడా నిప్పు కూడా పోయి కట్టే నిప్పు పోయి ఈ ఉపమానాన్ని స్వీకరించాడు చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముజత అని అమ్మవారికి లతా సహస్రంలో ఒక గొప్ప సూచన పంచశక్తులలో అదిశక్తి పరాశక్తి చాలా పరిస్థితులు అందరికీ మనందరికీ బాగా అందుబాటులో ఉన్నవి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి వ్యష్టిగా కనబడుతున్నాయి కానీ సమిష్టిగా అన్ని భూతముల నిలబడి ఉన్నాయి అష్ట ప్రకృతుల ఇాక్రియా జ్ఞానశక్తులు అయితే అవ్యక్తము బ్రహ్మము దానికి ముందున్న స్థితిలో అవే కదా బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహతు మహదోర్ మహదహంకార ఆ మహదహంకార అన్నది వ్యక్తం కారణం ఆదిశక్తి ఆ మహదహంకారిందనున్నవన్నీ ఇచ్చాక్రియా జ్ఞానశక్తులు సరే ఆ పరాశక్తి ఆ అవ్యక్త స్థితిలో పరాశక్తులు అవి అంటే బ్రహ్మాండానికి సంబంధించినంత వరకు ఈ శక్తులన్నీ సమిష్టి పెండానికి దిగి వచ్చినప్పుడు ఆ ఆదిపరాశక్తులు మనకి కనపడం తెలుసుకోవడం అసాధ్యం ఎవరైతే బ్రహ్మనిష్ఠులు అవుతారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు మాట ఉంటారు ఆదిపరాశక్తి అని కలిగి వాడేస్తారు ఆదిపరాశక్తి అని అవి రెండు వేరు అది సాంఖ్య విచారణ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది తారకం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అమనస్క స్థితి తెలిసిన వాళ్ళకే దాన్ని దాటినటువంటి బ్రాహ్మీభూత స్థితి జీవన్ముక్త స్థితి తెలిసిన వాళ్ళకు మాత్రమే ఆ పరాశక్తిని ఎట్లా దాటాలో తెలుస్తుంది కాబట్టి ఇవి తెలియడం ఎంత అవసరమో వాటిని దాటడం దాటించబడటం చాలా ముఖ్యం ఈ వీటి అన్నిటి అనేక న్యాయములు కూడా ఉంటాయి ఇవి తెలియజెప్పడానికి భ్రమర కీటక న్యాయం అందరికీ తెలిసిందయినప్పటికీ మిగిలిన ఎన్నో వేదాంత పద్ధతిలో చెప్పబడిన న్యాయములన్నీ ఇక్కడ వర్తిస్తాయి అంటే నీరక్షీర న్యాయము భ్రమర న్యాయము మార్జాల కిషోర న్యాయము మర్కటకిషోర న్యాయము ఇలా చాలా న్యాయాలు ఉన్నాయి ఈ న్యాయములన్నీ తెలిసిన వాడై వాటిని వినియోగించుకుని దాటిన వాడై ఉండాలి సద్గురు కృపచేత బోధ చేత అలా ఈ కట్టెల ఎందు నిప్పు లేకనే ఒక సమయమందు వ్యక్తమై దానినే ఎట్లా దగ్ధం చేసేసి ఈ చిదగ్ని ఏదైతే ఉందో ఈ చిదగ్ని దహరాకాశ స్థితి ఉంటుంది అంటే బ్రహ్మాండం ఆకాశంలో ఏర్పడుతుందో దానికి దహరాకాశం పేరు ఆ బ్రహ్మాండం ఏర్పడడానికి చిద్బిందువు చిన్నాదము చెక్కళ కారణభూత స్థితి ఆ చిదగ్ని ఈ మూడింటి యొక్క సమాహారం చిన్నాద చిందు చిక్కళలు కలిపితే చిదగ్ని కాబట్టి తద్వారా వ్యక్తమైనటువంటి ఆద్యశక్తి ఆవిడ మహా ఆవిడని అర్చిస్తున్నాం మనం కరితాస్రనామం ద్వారా అందుకే చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముచిత దేవకార్యం కోసం ఆది దైవతాన్ని వ్యక్తీకరించడం కొరకు ఆవిడొచ్చారు అలా బ్రహ్మాండానికి సంబంధించిన ఐదు ఐదులు ఇంద్రియాధిష్టాన దేవతలు తా తత్వ దర్శనం కలిగినటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళ యొక్క సంకల్పం చేత ఆవిడ ఆద్యశక్తిగా ఉత్పన్నమై ఆయా బ్రహ్మాండ కాలగమన నిర్ణయాన్ని అనుసరించి అవి చేసింది అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యేటట్లుగా చేసింది ఈ కాబట్టి ఆవిడకి వందనం అలాగే చాలా చోట్ల ఏది దేని కొరకు ప్రయోగిస్తున్నామో తెలియదు అండి ఎవరికి కూడా రాజరాజేశ్వరి అంటారు పరాత్పరి అంటారు ఇట్లా అనేక ప్రయోగాలు ఉన్నాయి ఈ ప్రయోగాలు ఏ స్థితి నుంచి వాడుతున్నారో తెలియదు దేని కొరకు వాడుతున్నారో తెలియదు అలాగే త్రిపుర సుందరి అలాగే భువనేశ్వరి ఇలాంటి ప్రయోగాలు శాక్తీయ పరంపరలో చాలా ఉన్నాయి అయితే వీటన్నిటికీ ప్రత్యక్షమైనటువంటి స్థితి దర్శనము ఉన్నాయన్నమాట అది ఎరిగిన వాళ్ళకే తెలుసు మిగిలిన వాళ్ళకి వాచాగా తెలుసు ఈ వాచాగా తెలియటం వల్ల పెద్ద సామర్థ్యం ఏముండదు అది స్వాధీనము అవ్వదు కాబట్టి పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడం కొంత సాధన చేస్తే సులభమేమో కానీ శక్తిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదు కానీ శక్తిని దాటితేనే జ్ఞానం అవుతుంది వచ్చిన చిక్కుది చాలామంది శక్తిని తెలుసుకోవడంలోనే చాలా జీవితాలు గడిచిపోతాయి తెలుసుకుంటే చాలదు పదార్థము శక్తి అనేటటువంటి రెండింటి యొక్క పరిమితులను దాటినటువంటి అధిగచ్ఛతి అన్న స్థితిలోనే తత్వజ్ఞానం ఏర్పడుతుంది కాబట్టి శ్రీ విద్యకు బ్రహ్మ విద్య అని పేరు కానీ ఆ ఉపాసనా ద్వారం ద్వారా నీకు బ్రహ్మ విద్యను కాబట్టి అవన్నీ ఏమిటండి ఇదంతా ఇదంతా ఎందుకు చెప్తున్నారు మీరంటే ఇదంతా చిదగ్నిలో భాగం ఈ బ్రా ఈ అపరావిద్య పరావిద్య అనే రెండు సంగతులు ఏవైతే ఉన్నాయో రెండు పారంపర్యములు అవి రెండు కూడా చిదగ్నిలో భాగమే విద్య విత్ అనే ఆ చిదగ్ని యొక్క లక్షణం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కట్టెలో నిప్పువలి అంతకు ముందు ఇది ఉందా ఆ అవ్యక్త స్థితిలో ఆ పర అన్న స్థితిలో అది లేదు తనకు తానే వచ్చింది తనకు తానే వ్యవహరించింది తనకు తానే పిండ బ్రహ్మాండములను ఏర్పరిచింది తనకు తానే పరిణమించింది తనకు తానే లేకుండా పోయింది కట్టెయందు నిప్పు ఒక కాలముందు తనకు వ్యక్తమై ఆ కట్టెను బూడిదగా మార్చి కట్టేపోయింది నిప్పు పోయింది కాబట్టి కృష్ణ బిలంలోకి ఈ బ్రహ్మాండం చేరిపోయింది ఆ శూన్యంలోకి చేరిపోయింది ఈ సర్వం అంతా లేకుండా పోయింది ఈ శూన్య సర్వములు ఒకటే అయిపోయినాయి లేకుండా పోయినాయి దానవతల బయలు ఆ బయలు నందు ఈ శూన్య సర్వములకు ఈ చిన్నాద చిద్దు చిత్కళలకు ఆధారం లేదు अंदे निष्क अने देश प्रतिपाद तुदकू कन पड़दिदेश अमल विचार तन को ते अच्छा ఔరస స్థితి నుంచి బ్రాహ్మీభూత స్థితి నుంచి ఇదంతా వచ్చింది వ్యవహరించింది మళ్ళీ పోయి సరే పుట్టుగిటనే నటేట నిలుచుండి మళ్ళీ ఇంకో ఉపమానం తీసుకున్నాడు ఏమండి ఈ సృష్టిలో ఎవరైనా ఎంతకాలం కలిసి ఉంటారండి అని శంకర భగవత్ బాధలను అడిగాడు జ్ఞాన సమృద్ధి అంతా కూడా శంకర భగవత్ బాధలే అయ్యా చూడబోతే ఈ ప్రపంచంలో కొంతమంది కొద్ది కాలం కలిసి ఉన్నట్టు కనబడుతున్నారు కొద్ది కాలం తర్వాత విడిపోయినట్టు కనబడుతున్నారు కొంతమంది కలవాలని ఎంత ప్రయత్నించినా వాడి జీవితం మీద కలిసి జీవించలేకపోతున్నారు మన జీ మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటాయి భారీగా ఖర్చు పెడతాం భారీగా పెళ్లి శుభలేఖలు వేస్తాం వెయ్యి మంది వస్తారు ఆశీర్వదిస్తారు ఒక కోట్లు ఖర్చు అవుతాయి కానీ ఆ పెళ్లి నాలుగు రోజుల తర్వాత ఉంటుందో లేదో మనకు తెలియదు మరి ఇప్పుడు ఏమైనట్టు అంటే శంకర భగవద్ పాదలు ఒక నదికి ఈ ఒడ్డున ఒక చెట్టు ఉందయ్యా ఆ ఒడ్డున ఒక చెట్టు ఉంది ఈ చెట్టు నుంచి ఒక పొల విరిగి పడి నదిలో పడింది గాలి వాటానికి ఆ చెట్టు మీద నుంచి కూడా ఒక పొల విరిగి నదిలో పడింది నది యొక్క ప్రవాహ వేగానికి రెండు పొలలు ఒక దగ్గరకు వచ్చాయి ఇప్పుడు ఆ పుల్లలు ఒక దగ్గర ఎంతసేపు ఉంటాయి అని ప్రశ్నకు ప్రశ్న ఎదురు వేశారు అర్థమైపోయింది ప్రశ్నించిన వాళ్ళకి మళ్ళీ అడగలేక ఎంతకాలం ఉంటారండి అని కాబట్టి మానవులు ఎంతకాలం కలిసి జీవిస్తారయ్యా ఈ ఉపమానాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ కాసేపట్లోనే రాగద్వేషాలు ఈర్ష్యాసూయలు కామక్రోధ లోహమోహ మతమాత్సర్యాలు నష్టమదాలు నానా కషాయం అంతా ఇంత మల విక్షేప లక్షణాలను అన్నింటినీ జీవితంలో పొందుతున్నావు అందుకని ఇంత మాత్రం దానికి ఎందుకయ్యా నీకు వేదన చెందుతావు కాతత్ర పరివేదన సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరివేదన ఎందుకు అసలు నువ్వు ఏడవలసినవి కొన్ని ఉన్నాయి దేని కొరకు పుట్టావు ఏం తెలుసుకోవాలనుకున్నావు ఏ నిర్ణయాన్ని పొందాలనుకున్నావు ఏది పొందితే అది శాశ్వతమైనటువంటి జ్ఞాననిష్టను అందిస్తుందో ఏమండి ఈ నేర్చుకోవడం కొద్దిగా లైట్గా నేర్చుకుంటే చాలా ఇన్ డెప్త్లో నేర్చుకోవాలంటారా అనేవాళ్ళు కూడా ఉన్నారు అసలు లైట్ డెప్తు అనేది వేదాంతానికి పనికి వస్తుందా ఇదేమన్నా భుక్తి ఏదో ముప్పై మార్కులు వస్తే పాస్ చేద్దాములే లేకపోతే అరవై మార్కులు వస్తే సర్టిఫికేట్ ఇద్దాములే అని చెప్పడానికి ఇలా ఇవేం పనికిరావు దాని కొరకై అంటుంది అందు అర్థం జ్ఞానం కోసం పుట్టిన వాడై ఉండాలి అలాగే ఈ కథార్థంలో కూడా ఇది ఆ శంకర భగవద్పాదులు ఉపమానం చెప్పారో సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరివేదన చెప్పేటప్పుడు అలాంటి ఉపమానాన్ని ఇక్కడ వేశారు ఏమిటంటే నట్టేట ఉన్నట్టడు అంటే ఏరు ప్రవహిస్తుందట బాగా నది బాగా ప్రవహిస్తోంది ఆ ప్రవహిస్తున్నటువంటి నది మధ్యలో ఒక నిలబడ్డాడట ఆ నదికి రెండు ఒడ్లు ఉంటాయి కదా ఇటొక ఒడ్డు అటొక ఒడ్డు అలాగే మనం కూడా ఆ నది పేరు ఏమిటంటే జీవనది అట అంటే ఎప్పుడూ ప్రవహిస్తున్నాం ఈ భూమి మీద ఒక పెద్ద జీవనది ప్రవహిస్తుంది ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల యొక్క జనన మరణముల మధ్యలో పుట్టుట పోగుట అనే రెండు ఒడ్ల మధ్యలో ఒక పెద్ద జీవ ప్రవాహం జీవనది ప్రవహిస్తున్నాడు దాని మధ్యలో నిలబడ్డాడట ఒక నిలబడి ఆ గట్టు గట్టువైపు ఈ గట్టు వైపు చూస్తున్నాడు బట్టబయలు పొడగట్టిన కను పడదమాల విచారొక స్ఫురణ కలిగిందండి అసలు రెండు ఒడ్లు ఏమిటి ఈ నదీ ప్రవాహం ఏమిటి నది మధ్యలోనే నిలబడ్డం ఏమిటి అసలు ఏమిటి గొడవ అంతా అని పైకి చూశారు పైకి చూస్తే నిర్మలమైన ఆకాశం కనబడింది అబ్బా అనంతంగా కనబడిందట నిరాళంబంగా కనపడిందట నిరవయవంగా కనపడిందట తనకున్న అవయవాలు ఆ ఆకాశానికి లేవు తనకున్న గుణాలు ఏవీ లేవు నిర్గుణం తనకున్న లక్షణాలు ఏవీ లేవు నిర్లేపం తనకున్న సుఖదుఖ గొడవ ఏమీ లేదు నిరంజనం తనకున్న భయాలు ఏమీ నిర్భయం తనకున్నటువంటి ఏవీ లేవు ఉపద్రవాలు ఏమీ లేవు ఆకాశానికి చూస్తేనే ఇవే పంచభూతాలలో భాగమైనటువంటి గగన సదృశం ఆకాశం వైపు చూస్తేనే ఇవేమీ కనబడ్డాయి ఎంతైనా విషయం మరి ఆకాశానికి అవతల బ్రహ్మాండానికి అవతల విశ్వానికి అవతల పరం తత్పరచావలోకయే అవతలం ఉన్న దానిని చూచేటటువంటి శక్తిని పొందాడు ఆ దృష్టితో చూచాడు ఆకాశంలోకి వెళ్ళాడు చంద్రమండలాన్ని స్థితి నుంచి భూమి మీద ఉన్నటువంటి నదిని చూసేడు ఎలా కనబడు చిన్న దారంలాగా కనబడి సన్న పీలికలాగా కానండి ఇప్పుడు దాని ఒడ్లు దాని మధ్యలో నది ప్రవాహం ఆ కొట్టుకుపోవడం ఇదంతా ఏమైనా అతనికి సంగతం ఉందే ప్రభావితం అవుతుందే అవడం లేదు కదా అలాగా బుద్ధిబలంతో ప్రజ్ఞాబలంతో భీ విశేషంతో చైతన్య పరిణామంతో చైతన్య వికాసంతో అధిగమించినటువంటి స్థితి నుంచి చూడటం అలవాటు చేసుకో ఇవన్నీ లేనివని తెలుసుకో ఆ బయలు స్థితి ఎందు నెలకడ చెందు చెందితే బట బయలు కొడగట్టిన కను పడమల విచార తన కోత అరుదెంచను ఔరా అతన ఇప్పుడు ఈ సాగు హ ఓట్లు లేవు ఈ జీవనది లేదు అసలు జీవనమే లేదు అంతా మృష భ్రాంతి భ్రమ నేను పుట్టాను అనటము భ్రమే నేను ఎన్నో బ్రహ్మాండాలు బద్దల చెప్పుకునే అభిమానము భ్రమే నేను పోయానటం కూడా పెద్ద భ్రమ కాబట్టి ఎప్పుడు పుట్టానో తెలీదు ఎప్పుడు వ్యవహరిస్తున్నానో తెలీదు ఎప్పుడు పోతున్నానో తెలియదు ఎందుకని అంటే నేను సనాతనుడను అందుకని అచలోయం సనాతన స్థానోరచలం ధ్రువం ఇలాంటి ప్రయోగాలు వచ్చినాయి ఈ రీతిగా అన్నిటికీ కారణభూతమైనటువంటి వాస్తవికమైనటువంటి సత్య నేనుని గనక ఎవరైతే పోగొట్టుకుంటున్నారో ఇంకా వాడికి అసత్యం నేను తోచే అవకాశమేముంది ఇలా పోగొట్టుకోమని పెద్దలు సూచిస్తూ అది లేనిదని తెలుసుకోమంటున్నారు అలా చేసేదానికి అమల పేరు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అని చెప్తూ పోతే అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా అది గట్టిబడిపోతుంది ఎటుపడిపోయి ఒకటి లేదంటాడు ఒకటి ఉందంటాడు ఈ ద్వంద్వ పద్ధతి పోదు ద్విపుటి పోదు త్రిపుటి దాటినట్టు కనపడ్డా ఆ ద్విపుటి పోదు కాబట్టి ఆ ద్విపుటి ఉంటే మరలా బహు పుట్టి ఆ ఏకము ఉన్నా ఒకటి రెండు అవుతుంది రెండు అనేకమైపోతుంది కాబట్టి చక్కగా ఆ బిందు ఆకాశ పరిధిని దాటి ఆ కేవల ఆకాశ పరిధిలో ఈ లేని ఎరుక స్థితిని తెలుసుకొని కైవల్య స్థితి ఎందు నిలకడ చెంది బట్టబయలు స్థితిని ఎందు దృఢీకరించబడి ఆ స్థితి ఎందు నిలకడ చెందమని దేశికులైన ప్రభువులు బోధిస్తూ ఉన్నారు తనమూలమూ తల్లిదండ్రులు వారు వారి తల్లిదండ్రులకు తనబలెగాని అన్యము కన జన స్థానముకటి కలదన తరమా బ్రహ్మాదులకది తెలియతరమా వినుము ఈ బ్రహ్మాండ జననము నీ నా అందున అయినది ఇది యుకాదని వేరే ఇంకొకటి కలదనతరమా బ్రహ్మాదుల కదీ తెలియతరమా భారతంలో ఓ కథ కనుడు అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు దేవేంద్రుడి ఆహ్వానం మేరకు స్వర్గానికి వెళ్ళాడు సశరీరంగా వెళ్ళాడు వెళ్ళిన అర్జునుడిని ఊర్వసి మోహించింది కానీ పాట లేదా ఇంకేంటి మోహించింది మోహిస్తే ఈయనసారి చెప్పాడు అమ్మా నాకు అలాంటి ఈయన ఆర్జవం కలిగినటువంటి వాడు ఇంద్రియ జయం కలిగినటువంటి వాడు నువ్వైతే దేవకన్య అయి ఉండొచ్చు లేదా గంధర్వ కూడా అయి ఉండవచ్చు నాకేం సంబంధం లేదు నేను వేరే పని మీద వచ్చాను నేను దేవేంద్రతనయుడు మహేంద్రతనయుడను నేను కాబట్టి మా తండ్రి గారి దర్శనార్థమే వచ్చాను వారి ఆహ్వానం మేరకు వచ్చాను కాబట్టి నువ్వు నాకు పరస్త్రీవి మాతృ సమానురాలు నాకు ఎట్టి లేదు ఈ ఆసక్తి లేదు కాబట్టి నన్ను క్షమించి నీ కోరికను తిరస్కరిస్తున్నందుకు నన్ను విడిచిపెట్టు అంట అంటాడు ఈ ఊర్వశీ అర్జునుల సంవాదం చదవాలి ప్రతి ఒక్క రూపం చదివితే భారతంలో ఉన్న చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాలు బోధపడతాయి ఇట్లాంటి సంవాదాలు చాలా ఉన్నాయి ధృతరాష్ట్ర విధుర సంవాదము భీష్మ ధర్మజ సంవాదము నారద ధర్మజ సంవాదము యక్ష ధర్మజ సంవాదము ఇట్లా చాలా ఉన్నాయి అలాగే ధర్మ ధర్మవ్యాధ కౌశిక సంవాదము ఇలా అనేక ధర్మ సూక్ష్మాలని మహాభారత అంతర్గతంగా వివరించబడింది అలా సనత్సుజాతీయము అలాగే సత్యవతీ వేదవ్యాసుల సంవాదము అలాగే శంతన భీష్మ సంవాదము ఇట్లా చాలా ఉన్నాయన్నమాట ప్రతి ఘట్టంలో కూడా వేదవ్యాసుడు ధర్మ సూక్ష్మాలని అందులో బాగా ఇమిడ్ చేయాలి సరే ప్రస్తుత విషయానికి వస్తే ఆ ఊర్వశిని తిరస్కరిస్తారు ఆ బలం ఆవిడలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం అనేటటువంటి అహం చేత ఆవిడేం చేస్తుంది అంటే వెంటనే శాపాన్నిస్తుంది సృష్టి ధర్మం ప్రకారం ఒక స్త్రీ ఒక కాంత మోహంతో గనక ఆశ్రయిస్తే తీర్చవలసినటువంటి బాధ్యత పురుషుడుగా సశరీరివై నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి అసలు మామూలుగా స్వర్గానికైతే సశరీరిగా ఎవరు రారు ఇంపాసిబుల్ అశరీరిగా రావాల్సిందే అనిమిషులుగా రావాల్సిందే నువ్వు సామర్థ్యంతో సశరీరిగా స్వర్గానికి వచ్చేవు కాబట్టి నువ్వు మానవుడు సరే ఇక్కడ దేవత కింద స్వర్గంలో ఉన్నామంటే దేవతవే లెక్క కాబట్టి నీ వాగు వరసలు నీ వ్యవహారం నువ్వు చెప్పే ధర్మాలు అవన్నీ మానవ లోకానికి సంబంధించినవే కానీ దేవలోకానికి సంబంధించిన చాలా అంటే ఉన్న లోకాన్ని బట్టి ధర్మం మారిపోతుంది ఉన్న లోకాన్ని బట్టి ఆశ్రయించిన ధర్మాన్ని బట్టి మారిపోతుంది ధర్మం అనేది ఎప్పుడూ మారిపోతుంది అంటుంది ఓరవశ కాదు మారదంటాడు అర్జునుడు మనవాళ్ళు కూడా అంతే వీళ్ళు గుజరితే చేద్దాములే లేకపోతే మానేద్దాములే లేదంటే అమెరికా వెళితే మానేద్దాం అమెరికా పద్ధతిలో ఉందాం ఏ దేశంలో ఉంటే అదా ఆ దేశం ప్రకారం ఉండాలి కదా ఏ కాలంలో ఉంటే ఆ కాలం ప్రకారం ఉండం కదా ఇలా చెప్తుంటారు ఈ మధ్య అందరూ చెప్తున్నది ఏమిటంటే మీరు చెప్పే ఇప్పుడు గుజరేవి పనులు కాబట్టి ఇవన్నీ ఏనాడివ త్రేతాయిగా అన్నాడు ధర్మాలు కలియుగం అందులో ఫాస్ట్ యుగం ఇప్పుడేం లాభం లేదు ఇవి ఇవన్నీ ఆచరణ అనుచితం ఇదైంది ఇవన్నీ వదిలిపెట్టే చేయాల్సిందే అసలు మీ తర్వాత వచ్చే తరాలు ఎవరు వీటిని ఆచరించరండి आचरी पोदेवर की धर्म रक्षति रक्षित आने पर चपे धर्मा का निरापड़ आ धर्मे हनना मगिपो चाहिए नशिचव्या अर्जुन द्वारा మేం వేరే కాలంలో ఉన్నాం మేము వేరే దేశంలో ఉన్నాం మాకు ఇవన్నీ పని కొరావు మాకు ఇవన్నీ అట్టా అని చెప్పే వాళ్ళందరికీ ఒకటే మాట ఎప్పటికైనా మీరు సాగు పుట్టుకలు ఒడ్డుల మధ్యలో ప్రవహించే జీవనది ప్రవాహంలో ఉన్నారని తెలుసుకోక తప్పదు ఆ ప్రవాహ వేగంలో మీరు కొట్టుకుపోక తప్పదు అలా కొట్టుకుపోయిన ప్రతి ఒక్కరూ తప్పక పునః జనన మరణ చక్రంలో పడి నలిగిపోక తప్పదు కున్నామ నరకాని మీరు తప్పించుకోజాలరు మాతృగర్భవాసం అనేటటువంటి నరకాన్ని తప్పించుకోవాలనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు తప్పక ధర్మాచరణ చేయాలి వాడు తప్పక ఇందాకే చెప్పారు భాండశుద్ధి చిత్తశుద్ధి ఆత్మశుద్ధిని పొంది మల విక్షేప దోషాలను పోగొట్టుకుని ఆవరణ దోషాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడిన వాడైనటువంటి అర్హత కలిగిన వాడే ఉండాలి దాన్నే మళ్ళా ఇక్కడ కూడా పునః చెబుతున్నారు ఈ కందార్థంలో కూడా కాబట్టి ఆ ఊర్వశి తనకున్నటువంటి దైవ బలం దివ్యత్వం అనే అహంకారాన్ని వినియోగించి అర్జునుడికి శాపమిచ్చేసి అతను ధర్మాన్నే ఆచరించినప్పటికీ అతను శాపగ్రస్తుడయ్యాడు అయినా సరే అర్జునుడు దుఃఖించలేదు ఆహ్ దైవానుగ్రహం అన్న గ్రహములేమి చేయదు ఈశ్వరానుగ్రహం ఉంటే మధ్యలో ఈ ఈ మిగిలిన వాళ్ళు చెప్పేవి ఇవేం పనికిర ఇవి కూడా వరము లేవు అయితే మంచిది మీరు ఇచ్చిన శాపం నా జీవితంలో వరం కానే పనికి వస్తుంది లేని మన నమస్కారం పెట్టిపోతాడు కాబట్టి జ్ఞానికి ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సరే అతనికి ఏదైనా చేశారనుకోండి ఈశ్వరానుగ్రహం అనే స్థితిలో ఉంటాడు అతడు కర్మఫలాన్ని లెక్క చేయుడు అతనికి ఏం కనబడవు ఎందుకంటే ఇవన్నీ ఆకాశం నుంచి చూస్తూ ఉంటాడు గగన సదృశ్యంగా చూస్తాడు వీటికేం పెద్ద విలువ జనన మరణాలు సుఖ దుఃఖాలు చక్రభ్రమణంలో ఏర్పడేటటువంటి రాత్రి పగలు ఏం వీటికే ప్రాధాన్యతనివ్వడు జ్ఞాని శోకమోహములు జనన మరణములు క్షద్వి పాసలు వీటికే ప్రాధాన్యతనివ్వడు ఉంటే ఉంటుంది పోతే పోతుందనుకుంటాడు అందువల్ల అలా సాక్షిగా చూస్తూ తానే లేననేటటువంటి లక్ష్యాన్ని మనం లక్షించినటువంటి వాడై ఉంటాడనమాట సరే ఆ శాపాన్ని వరంగా మారుస్తాడు దేవేంద్రుడు తర్వాత కథలో భాగంగా సరే ఈ సమస్యని ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు ఏ ఎట్ట ఎంత ఎంత లెక్కేసినా అంతే కనబడతాం ఈ లెక్కేసి మతం ఏం చెప్పిందంటే కృష్ణ మార్గానికి సంబంధించిన మతాలు యాడమండ్ ఈ మొదటి పురుషుడు మొదటి స్త్రీ భూమి మీద ఉన్నారయ్యా వాళ్ళు ఆదాము అవ వాళ్ళు ద్వారా ఈ సృష్టి జరిగింది అన్నారు సరే ఏమండి మరి మీరేమంటారన్నాం అయ్యా బాబు వాళ్ళలో ఆ రకమైనటువంటి లక్షణాలు ఆ దేహాలు ఏర్పడాలి అంటే సంకల్పస్థితిలో కామేశ్వరి కామేశ్వరులు ఉండాలయ్యా ఆ సంకల్పస్థితిలో ఉన్నటువంటి కామేశ్వరి కామేశ్వరులే అంతటా వ్యక్తమైనటువంటి జీవరాశి సకల జీవరాశిగా ఒక కామేశ్వరి కామేశ్వరులే వ్యక్తమై ఉన్నారు కాబట్టి జగతపితరవు అందే పార్వతీ పరమేశ్వరవు అందరికీ తల్లి తండ్రి కామేశ్వరి కామేశ్వరులే అనగానే ఇద్దరిలో కామన్గా ఉన్నది ఈశ్వరత్వము కామము కామమునకు లొంగిన వాడైతే జీవుడు ఈశ్వరత్వానికి లొంగిన దేవుడు అంతే ఈ దేహాన్ని కామమునకు కూడా వినియోగించవచ్చు అది జీవభావన దేహాత్మ భావన ఇదే దేహాన్ని దివ్యత్వానికి వాడవచ్చు ఈశ్వరత్వానికి కూడా వాడవచ్చు అప్పుడు దేవుడు అంతే ఈ కామేశ్వరి కామేశ్వరులు ఈ రెండింటినీ అనుగ్రహించగలిగినటువంటి సమర్థులు మనలో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఉన్నాయి ఒక రైట్ బ్రెయిన్ కామేశ్వరుడు లెఫ్ట్ బ్రెయిన్ కామేశ్వరి ఈ రెండింటి మధ్య సంయోజన వియోజనాలు జరుగుతూ ఉంటాయి ఆ సంయోజన వియోజనాలే సంకల్పాలు అలా ఏర్పడుతూ పోతూ ఉంటాయి అవన్నీ అరిషట్ వర్గాలు ఇత్యాదులన్నీ లెఫ్ట్ బ్రెయిన్ బలంగా పనిచేసే ఎడమ భాగం ప్రకృతి భాగం బాగా పనిచేసే వాళ్ళందరికీ ఆ జీవభావన బలంగా ఉంటుంది రైట్ బ్రెయిన్ బాగా పనిచేసినటువంటి వాళ్ళకి సాక్షిత్వం బలంగా ఉంటుంది ఇలా కూడా తెలియదు విజ్ఞాన కూడా సరే ఏది ఏమైనప్పటికీ మొట్టమొదట మనువులు ఏర్పడ్డారు మనువులంటే మనస్సు మనస్సే దేహం కాదు వాళ్ళు తర్వాత ప్రజాపతులు ఏర్పడ్డారు ఆ ప్రజాపతులని సృష్టి చేయమన్నారు బ్రహ్మగారు ప్రజాపతులు సృష్టి చేశారు సరే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా తల్లి తండ్రి లేకుండా సృష్టి లేదు సరే ఏకకణజీవి అయినటువంటి అమీబ లేకపోతే రెండు అంటే పుంలింగము స్త్రీలింగము ఒకే దాని అందు సృష్టి కూడా ఉంది ద్విలింగ పుష్పాలని చెట్లలో ఉన్నాయి పుష్పాలలో అలాగే జీవుల్లో ఉన్నాయి అవే మల్టిప్లై అయిపోతూ ఉంటాయి వాటంతటి అవే సరే ఏది ఎలా జరగాలన్నా కణ విభజన జరగాల్సిందే మైటాసిస్సు ఇయోసిస్సు జరగాల్సిందే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉండాల్సిందే ఇలా చెప్పింది విజ్ఞాన శాస్త్రం సరే మొదటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ అలా పుట్టింది అన అదంతా కూడా పంచభూతాత్మకమైన ప్రకృతిలో అంతర్భాగంగా పుట్టింది విద్యుత్తు విద్యుత్ అయస్కాంత శక్తి ప్రకాశము శబ్దము వాయువు భూమ్యాకర్షణ ఇలా అన్ని రకాల శక్తులు విశ్వశక్తులన్నీ కలిసి ప్లాస్మా పదార్థం ఏర్పడింది ఆ ప్లాస్మా పదార్థంలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేటటువంటి లక్షణాలు జీన్స్ ఏర్పడ్డాయి ఆ జీన్స్ ఒకదానితో ఒకటి సంయోగం చెందుతూ కణ విభజన జరుగుతూ సృష్టి జరిగింది అని ఓ క్రమ సృష్టి సిద్ధాంతాన్ని విజ్ఞాన శాస్త్రం చెప్పింది సరేనయ్యా అయితే ఏమంటావు ఇప్పుడు తన మూలము తల్లిదండ్రులు తన బలనే వారు వారి తల్లిదండ్రులకు తన బలనే గాని అన్యముకన స్థాన స్థానమొకటి కలదా అన తరమా కలదు అని తరమా మా తల్లిదండ్రులు చంద్రమండలం నుంచి వచ్చారండి అని చెప్పగలరా ఎవరైనా లేదు ఎందుకని అందరూ ఈ భూమండలం మీదే పుట్టారు ఈ భూమండలం మీదే పోయారు వాళ్ళందరూ పోగా నువ్వు మాత్రం శాశ్వతంగా ఉంటావా చెప్పు అని ప్రశ్నించడం అన్నమాట ఇంకేమంటున్నాడు ఆ పోయిన తల్లిదండ్రులే ఇప్పుడు మళ్ళా పుత్రులుగా పుట్టి ఇప్పుడు మళ్ళా జీవిస్తున్నారని అనగలమా అన్నమాట ఆ పోయిన వాళ్ళు పుట్టారా అంటే నిర్ధారణ లేదట విజ్ఞాన శాస్త్రం కూడా ఇదే ప్రశ్నించింది ఏనాడో భూమండలం మీద మూడు కోట్ల మందే ఉన్నారయ్యా ఆ మూడు కోట్ల మందో దానికంటే ముందు అసలు ముగ్గురే ఉన్నారు ఆ ముగ్గురు మూడు కోట్లు అయ్యారు ఈ మూడు కోట్లు ఇప్పుడు మూడు కోట్లు ఏడు కోట్లు అయ్యారయ్యా ఎక్కడి నుంచి కొత్తగా పుట్టారు అంటే సరే ఇది వీటన్నింటికి కూడా ఏం చేశారంటే వేదవ్యాసులు ఇదంతా చిక్కు విడదీసేసాడు బాబు రకరకాల జీవులు పరిణామం చెందుతూ ఉంటాయి ఆ పరిణామంలో మానవులు ఏర్పడుతూ ఉంటారు ఆయా మానవులందరిలో కూడా ఆయా జంతువు స్వభావాలు కూడా మీకు కనబడుతూ ఉంటాయి వాడు ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు కాబట్టి ఈ మల్టిప్లికేషన్ అనేది సృష్టి ధర్మంగా జరిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ ఒకే సంఖ్యామానం ప్రకారం ఉండదు వృద్ధి చెందుతూ ఉంటుంది క్షయిస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి పోయిన సుబ్బారావు మళ్ళా పుట్టాడు అనుకోమాకండి సుబ్బారావు నామరూపాలు కాబట్టి ఆయనే మళ్ళా పుట్టాడు అంటాం కుదరదు అలా ఒకవేళ పుట్టాడని చెప్పాలి అంటే కారణ జన్ముడై ఉండాలి వాడికి ఆ కారణం తెలిసిన వాడై ఉండాలి ఆ కారణ జ్ఞాన సహితుడై పుట్టినవాడై ఉండాలి అదంతా అయ్యే పని కాదు ఎక్కడో ఒక అనొకరు ఉంటారు ఎవరో రేరెస్ట్ ఆఫ్ ది నేను ఎన్నిసార్లు పుట్టాను అన్నిసార్లు పుట్టానని మహావిష్ణువు ఎట్టయితే చెప్పాడో దశావతారాలు తన దశావతారాల గురించి ఆయనే చెప్పుకున్నాడు నేను సూర్యుడి కంటే ముందున్నవాడిని నేను ఏ ఆజ్ఞావల్కుడికి చెప్పాను సూర్యుడికి చెప్పాను ఆ తర్వాత మనువుకి చెప్పాను ఆ తర్వాత ప్రజాపతికి చెప్పాను ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతంలో నీకు చెప్తున్నాను అన్నాడు భగవద్గీత చెప్పేటప్పుడు నేను ఎప్పటి నుంచో ఉన్నాను చెప్పాడు ఇట్లా ఇదంతా తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పేటటువంటి పద్ధతి వాళ్ళు ఎక్కడో రేర్ రేర్ శాంపులు ఉంటారు సరే సామాన్యంగా చూస్తే తన మూలము తల్లిదండ్రులు తన వారు వారి తల్లిదండ్రులు తన వలనే అన్యముగాని జన స్థానము ఒకటి కలదన తరమా చెప్పలేం కదా మరి బ్రహ్మాదులకు అది తెలియ తరమా ఇది పెద్ద చిక్కుముడి వేశారు కదా ఈ బ్రహ్మము అనిమిషులు అశరీరులు వీళ్ళకి సశరీరుల గొడవ తెలుస్తుంది బ్రహ్మము సంకల్పానికి సాక్షి నిస్సంకల్పం నిర్వికల్పం సహజ నిర్వికల్పం ఆ బ్రహ్మములో మూడు స్థితులు ఉన్నాయి ఏమిటంటే అవి నిస్సంకల్పం నిర్వికల్పం సహజ నిర్వికల్పం ఈ మూడింటినీ కలిపి బ్రహ్మము అంటారు అంటే అర్థం ఏమిటి అంటే బ్రహ్మవిదుడు బ్రహ్మ విధ్వరీయుడు విద్వరుడు విధ్వరీయుడు విధ్వరిష్ఠుడు కాబట్టి ఆ స్థితిని బట్టి సంకల్పము నిస్సంకల్పము నిర్వికల్పము సహజ నిర్వికల్పము అక్కడి నుంచి బ్రహ్మానుసంధానం బ్రహ్మానుభూతి ప్రారంభమై బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మ అదే బ్రహ్మవిధుడు బ్రహ్మ విధ్వరీయుడు ఇలాగా స్థితి భేదంగా చెప్తారు ఆ జీవన్ముక్తికి అదే నాలుగు మహావాక్యాలు అదే వాటి యొక్క ఫలాలు వాటి యొక్క ప్రయోజనాలు కూడా ఈ సంకల్పము నిస్సంకల్పము నిర్వికల్పము సహజ నిర్వికల్పస్థితులను అందిస్తే సరే ఇలా ఎవరైతే తెలుసుకున్న వారు ఉన్నారో వారందరూ సశరీరులా అశరీరులా అంటే అశరీరిగా ఉన్న సశరీరి ప్రాధాన్యత అశరీరానికి బ్రహ్మమునకు ఒక వన్ దేహానికి తొంభై శాతం సరే వీళ్ళ శరీరాలైనా ఎట్లా ఏర్పడాయండి వారి శరీరములు తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఇప్పుడు శంకర భగవత్పాదులు కూడా ఎలా వచ్చారయ్యా అంటే వారి తల్లిదండ్రుల ద్వారానే వచ్చారు ఆర్యమాంబ శివ వారి పేరు శివ పండితులు సరే మొత్తానికి తల్లిదండ్రులకే పుట్టారు సరే మనం ఎవరి పేరు చెప్పుకున్న రామకృష్ణ పరమహంస అయినా లేదు వివేకానందుడైనా అరవింద మహర్షి అయినా లేదు మహానుభావులు ఎవరి సంగతి చెప్పుకున్నా కూడా వాళ్ళందరూ సశరీరం అనేటటువంటి స్థితిని పొందాలి అంటే తప్పక తల్లిదండ్రులు ఉండవలసిందే ఎక్కడి నుంచో జనన వేరే ఉంది అని చెప్పడానికి వీలు కాదు విను ఈ బ్రహ్మాండ జననము ందున ఐనది ఇది యుగాది వేరే ఇంకొకటి కలదనతరమా ఇంత చిన్న విషయాన్ని బట్టికల్ అంత పెద్ద విషయానికి ముడేశారు సూచనతో ఈ పెండా ఇది బ్రహ్మాండం నుంచి వచ్చింది అని చెప్తుంది సాంఖ్య విచారం తారకం ఏం చెప్తుంది అంటే అసలు పిండాండం లేదు ఉన్నది బ్రహ్మాండమే నీకు పెండాండం తోస్తోంది కాబట్టి నువ్వు అంతవరకే పరిమితంగా తెలుసుకున్న పరిమితమైన అజ్ఞానమనే ఆవరణకు లోబడ్డావు కాబట్టి నువ్వు వాళ్ళు అనుకుంటున్నావయ్యా అసలు పెండాండం లేదు ఉన్నది బ్రహ్మాండమే నువ్వు తరించు పిండాండం బ్రహ్మాండ దృష్టికి తరింతమంటు తరించడు అమనస్కమేమంటుందంటే అసలు ఈ పిండ బ్రహ్మాండాలు రెండూ లేవు వీటి మూలం కూటస్థుడు అపంచీకృత భాగమైనటువంటి కోటస్తుడు వాడిలో అసలు వి తోచేలేదు ఈ రెండు లేనేలేవు ఉన్నాయి అనుకోవడం పెద్ద భ్రాంతి ఇది రజ్జు సర్పభ్రాంతి లాంటిది ఉన్నది తాడే కానీ అసలు ఈ పిండ బ్రహ్మాండాలనే సర్పమే లేదు కొండలినేలేదు కొండే లేదు పంచభూతాలే లేవు పంచతత్వాలే లేవు తత్తువం అనే విభజనే లేదు అసలు ఉన్నది ఏకముగా కుటస్థమై అపంచీకృతమై ఉన్నది అది తొంభై తొమ్మిది శాతం నైంటీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ వన్ బ్రహ్మాండం ఆ పాయింట్ వన్లో మళ్ళా పాయింట్ నిజానికి పాయింట్ కూడా కాదు ఆ పాయింట్ వన్లో పాయింట్ నాట్ నాట్ నాట్ పక్కన ఒకటేస్తే అదొక పెండాండం ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిదిగా ఉన్న కూటస్థం ఏదైతే అపంచీకృతంగా ఉందంటున్నామో మరి దాంట్లో ఈ పాయింట్ నాటి నాటి నాటి నాటం వన్ ఉన్నటువంటి పెండానికి ఉనికి ఉందామా ఎక్కడుంది లేదు కదా కాబట్టి దీని మూలమును అది అని దాని మూలము ఇదని దీనికి అది దానికి ఇది అని చెప్పేటటువంటి పద్ధతి సమంజసమైన పద్ధతి కాదు విను ఈ బ్రహ్మాండ జననం నీ నా నీ నా అంటే ఇక్కడ ఏమిటంటే నువ్వు నేను కాదు నీ నా అంటే ఆ బ్రహ్మాండం ఈ పిండాండం ఆ విశ్వాండం ఈ బ్రహ్మాండం నిజానికి అచల పరిపూర్ణ రాజయోగంలో ఇంద్రియాల ప్రసక్తి లేదు అసలు పిండాండం అంటేనే సమిష్టి బ్రహ్మం బ్రహ్మాండం అంటేనే సమిష్టి విశ్వం సమిష్టి విశ్వంలో సమిష్ఠి బ్రహ్మాండం ఎట్లా వచ్చిందో చెప్పడం అనే అన్వయాన్ని అచల పరిపూర్ణ రాజయోగం అని అంటారు అందుకని వేదాంత పంచదశి కేవలం ఆత్మనిష్ట నుంచి బ్రహ్మానుసంధానాన్నించి పరబ్రహ్మ నిర్ణయానికి చెప్తుంది పంచవింశతి ఎవరికైతే బ్రహ్మనిష్ఠులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్పి లేని పద్ధతిని తెలియజెప్పి లేకుండా పోవు ఆ కూటస్థుని కరగొట్టే పని పంచవింశది చేస్తాం అందుకని కూటస్థస్థితి నుంచి చెప్పేటప్పుడు వేస్టి పిండాండం అసలు లేనేలేదు జీరో జీరో నాట్ నాట్ నాట్ లక్షలు సున్నాలు పెట్టి అన్ను పెడితే అది పిండాం అది లేదు కాబట్టి ఏకకణ జీవికి కూడా అక్కడే ప్రాధాన్యత లేదు అసలు అణువుకే ప్రాధాన్యత లేదు మహత్తుకే ప్రాధాన్యత లేదు అణువు మహత్వ్ ఒకటే ఆ మహత్త మొదటి అణువు కుటస్థంలో ఆ అణువుని ఎవరు పట్టించుకున్నారు అది ఎక్కడా దానికి ఉనికి లేదు ఏ దృష్టితో లేనెరుక స్థితిలో అలా చూచి ఇది లేదన్నాడు నీ నా ఇదే కదా ద్విపుటంటే ఈ ద్వీపుటి లేదురా బాబు బ్రహ్మము పరబ్రహ్మము ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గొడవ అంతా లేదు అసలు అదంతా అది లేనే లేదు అసలు ఆ సంకల్పం అనేది లేదు ఇంకా సంకల్పమే లేకపోతే నిస్సంకల్పం ఎక్కడ నిర్వికల్పం ఎక్కడ సహజ నిర్వికల్పం ఎక్కడ నువ్వు చెప్పుకుంటున్నావు ఏదో నీ ఊసుకోవడం కానీ ఇదంతా ఎరుక పద్ధతి నీనా వినుము ఈ బ్రహ్మాండ జననం నీ నాయందునైనది ఇది యు కాదని వేరే ఇంకొకటి కలదన తరమా కాబట్టి ఆ విశ్వము ఆ బ్రహ్మము మరొక దాని వల్ల ఎక్కడి నుంచో వచ్చినాయి ఏదో ఆ బయలు వల్ల వచ్చినాయి అని చెప్పడానికి ఏ ఆధారం లేదు ఎందుకంటే ఈ విశ్వ లక్షణాలువి ఆ బయలుకు లేవు ఈ బ్రహ్మమాండ బ్రహ్మాండ లక్షణాలు లేవు బ్రహ్మము యొక్క లక్షణాలు లేవు పరబ్రహ్మము యొక్క లక్షణాలు లేవు ఎరుక లక్షణాలు లేవు మలిన ఎరుక లక్షణాలు లేవు మిశ్రపుడి ఎరుక లక్షణాలు లేవు కేవలపుటెరుక లక్షణాలు లేవు పరారూప ఎరుక లక్షణాలు కూడా లేవు దేనికి బయలుకి కూటస్థమే ఉలక్కి అక్కడ బ్రహ్మమే ఉలక్కి లేనిది ఎరుకే ఒలక్కి లేనిది ఆ రీతిగా బయలునందు నీ నాయందున ఏర్పడినవి ఏవి లేవు ఇవే లేకపోతే దీని మూలము తన తల్లిదండ్రులు దాని మూలము తన తల్లిదండ్రులు అని కార్యకారణ వివేక పద్ధతి ఆత్మానాత్మ వివేక పద్ధతి సదసద్వివేక పద్ధతి నిత్యానిత్య వస్తు వివేక పద్ధతి ద్రుగ్ దృశ్య వివేక పద్ధతి అని చెప్పబడే పంచ వివేకములు ఏవైతే ఉన్నాయో ఆ పంచ వివేకములన్నీ కూటస్థ స్థితికి చేర్చి వదిలేస్తాయి అపంచీకృత కూటస్థ భాగమైన పరబ్రహ్మ నిర్ణయానికి చేర్చి వదిలేస్తాయి అక్కడ ద్రష్ట్రురహితం దృగ్ రహితం దృశ్యరహితం సదసద్రహితం వస్తుమద్రహితం ఆవరణరహితం ఇలా బయలున్నది ఆ కూటస్థమకే అవకాశం లేదు అసలు అక్కడ అదే లేనిదంటే ఇంకా మిగిలినవి ఎక్కడ ఉన్నాయి ఇవేమీ లేవు బ్రహ్మాదుల కదే తెలియతరమా బ్రహ్మనే పరిమితి గీత గీసుకున్నట్లయితే ఆ పరిమితి వరకే నా విచారణ నా నిర్ణయము ఇదే ఆఖరు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఒక బ్రహ్మాండ పరిధిలో లేకపోతే ఒక విశ్వం అనేటువంటి పరిధినో మాత్రమే విచారణకి నిర్ణయానికి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బయలుస్థితి ఎందు నిలకడ చెందలేదు ఎందుకంటే ఆ వ్యవహార రీత్యా ఉన్నటువంటి లక్షణాలని అవ్యవహారీగా ఉన్న స్థితి అయినటువంటి సాక్షిత్వ స్థితిని మాత్రమే సాపేక్ష పద్ధతిగా నిర్ణయం పొందినవారు కాబట్టి ఆ సాక్షిత్వం వరకే పరిమితించబడినటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు కాబట్టి తెలియతరమా తెలుసుకోవాలనే సూచన ఉంది అందులో తెలియతరమా అంటే తెలియలేరని వదిలేమని కాదు ప్రయత్నించి ఆ బ్రాహ్మీభూత స్థితిని కూడా పోగొట్టుకోవచ్చు ఈ జీవన్ముక్త స్థితి నుంచి విదేహముక్తికి ఆ విదేహముక్త స్థితి నుంచి సహజమైనటువంటి స్థితికి ఎదగాలి అనేటటువంటి సూచన ఉన్నదనమాట నిజానికి అద్వైత నిర్ణయం అంతా కూడా ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని ఈ బయలు నిర్ణయాన్ని సూచించడమే ఆ అద్వైతం యొక్క చిట్ట భాగం అందుకని బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది అద్వైత ప్రారంభస్థితి తురియస్థితి యొక్క ప్రారంభస్థితి ఆ ప్రారంభ స్థితిలో ఆత్మనిష్ఠులైనటువంటి వాటికి బ్రహ్మానుసంధానాన్ని అందించే పద్ధతిగా బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి సూత్రంతో ప్రారంభిస్తారన్నమాట బోధని అంతేగాని బ్రహ్మసత్యం జగన్మిథ్య చివరి మాట కాదు అందుకనే చిట్ట చివరి మాట వచ్చే అయమాత్మ బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తికించన ఇట్లా అనేక రకాలైనటువంటి వాక్యాల ద్వారా ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని అందిస్తూ అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి నేను దేనివాడను ఆ బాహ్యమునందు ఆ బట్టబయలు నందు ఏమీ లేదు ఈ సర్వము లేదు ఆ శూన్యము లేదు ఇలాంటి మాటలన్నీ కూడా ఉపనిషత్తులలో సూత్రాలుగా ఉన్నాయి మనకి ప్రస్థానత్రయంలో అయితే ఏమిటంటే ఆ చిట్ట చివరి మాత్రమే వివరించేటటువంటి అచల పరిపూర్ణ రాజయోగాన్ని సరాసరి తీసుకొచ్చి ఇంద్రియ జయం లేనటువంటి వాళ్ళకి కనుక చెబితే అప్పుడు అది విపరీతమైనటువంటి అవస్థలకు పెడదారులు పట్టేటటువంటి అవకాశం కూడా ఉంది అందుకని కనపడ్డ ప్రతి వచ్చిన ప్రతి వాడి విజ్ఞత వివేకాన్ని తెలుసుకోకుండా వాడి స్థితిని గుర్తించకుండా వాడిని సరి క్రమముక్తి మార్గంలో క్రమ అధ్యయన మార్గంలో క్రమ విచారణ మార్గంలో పరిణమింపచేయకుండా చిట్ట చివరి నిర్ణయాలని గనక చిన్నప్పుడే ఎట్లా అయితే చెప్తే ముత్తాత ఇంకా మూడు రోజుల్లో పోతాడని ఆయనకు తెలిసిన ఆయన చివరి భాగాన్ని గురించి ఈ మునిమనవడికి అంతా మిథ్య ఏమీ లేదురా అని మూడేళ్ల పిల్లడికి చెబితే అర్థమవుతుందే అలాగే మాటల వారీగా పట్టుకుంటారు అనమాట ఇప్పుడు చాలామంది అచల మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా మాటల రూపంలోనే పట్టుకున్నారు వీళ్ళు ద్వైతాన్నే దాటలేదు అద్వైతాన్ని ఎట్లా దాడతారు దానవతలు ఉన్నటువంటి పరబ్రహ్మస్థితిని ఎట్లా దాడతారు కాబట్టి ఇది జాగ్రత్తగా గురువు పారంపర్య పద్ధతిగా ఈ ఈ నేర్చుకొని చక్కగా అధిగమించవలసినటువంటి అవసరం అన్నింటినీ పోగొట్టుకోగలిగినటువంటి నిరసించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి తెలిస్తే కదా అసలు ఆ గొడవంతా నిర్ణయాలని తెలిసి వ్యవహరించి సమర్థులై నిరసించాలి అంతేగాని ఆ మాటల మేరకు చదువుకుని ఇది అది ఇది అది అని ఏ ఈజీగువల్ టు బి బీఈక్వల్ లెక్కల సూత్రాలు బట్టి పెట్టినట్టు వేసేస్తే వాచ్యార్థంగా తేలియటటువంటి అంశం కాదని చెప్పడం అక్కడ ఉద్దేశ్యం తన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఏ ఈజిగుల్ టు బి బి ఈజీగుల్ టు ఏ వాడి నుంచి నువ్వచ్చో నేనుంచి వాడు వచ్చాడు అని చెప్పేటటువంటి పద్ధతి ఒక లాజికల్ బ్రెయిన్తో కూడుకున్నటువంటిది అన్నమాట నిజానికి ఇది చాలా కాబట్టి జాగ్రత్తగా ఆ లక్ష్యాన్ని తెలిసి ఈ సూచన ద్వారా తెలుసుకోవాల్సిన బ్రహ్మాదులకు కూడా తెలియతరము కానటువంటి రహస్యమైనటువంటి దాన్ని అని సూచించడం అక్కడ చిట్ట చివరి ముక్తాయింపు బ్రహ్మాదులకు తెలియతరమా అంటే అర్థం ఏమిటంటే ఆ బ్రాహ్మీభూత స్థితికి పరమైనటువంటి స్థితి లక్ష్యాన్ని కలిగి ఉండాలి అంత ఉన్నతోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ బయలును తెలుసుకోగలుగుతాము హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి దర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిషణ సహనావతు సహనోమక్ సహవీ కరవావహస్వినధీతమస్తు మా విద్షావహై శాంతి శాంతి శా స్వరు నిజగరు పరమగురు పరష్ఠీ గురు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ